సంకీర్తన సంఖ్య నాలుగు వందలు దేవదేవుడికినదే దివ్యరథము మావంటి వంటి వారికి మనోరథము జగతి బాలులకై జలదులు వేరచేసి పగటున తోలెనదే పైడి రథము మిగులగకోపగించి మెరయు రావణ మీద తిగి దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు పక్కన మరలిచి పుష్పకరథముకి నరకాసురుపై నింగిమోవని ఎక్కి తోలే వెక్కసపు రెక్కలతో విష్ణురథము బలిమి రుక్మిణిదెచ్చి పరుల గిలిచి ఎక్కే అలయేగు పెళ్లి కళ్యాణరథము ఎలమి శ్రీవేంకటాద్రి అలమేలు మంగూడి కలకాలమునునేగే ఘనమైన రథము